ము దాదాపు ఒక వారం క్రిందట నూతనాగతరు భగవాను సమీపించి ఈ శరీరంతో శాశ్వతంగా ఇట్లాగే ఉండి మోక్షం పొందవచ్చునా అని ప్రశ్నించారు అసలు మోక్షమంటే ఏమిటి పొందేదెవరు బంధం ఉంటే గదా మోక్షం ఆ బంధం ఎవరికి అన్నారు భగవాన్ నాకే అన్నారా పుచ్చకులు నీవంటే ఎవరు బంధం నీకెట్లా వచ్చింది ఎందుకొచ్చింది అది ముందు తెలుసుకుంటే ఈ శరీరంతో శాశ్వతంగా ఉండి మోక్షం పొందే విషయం ఆలోచిద్దాం అన్నారు భగవాన్ వారిక మాట్లాడలేక విరమించుకుని కొంచెం సేపు ఉండి లేచిపోయినారు వారు వెళ్లిన వెనుక అనుగ్రహపూరిత దృక్కులతో అందరినీ చూచి చాలా ఇదే ప్రశ్న ఈ శరీరంతో ఇట్లాగే మోక్షం పొందాలని ఇదొక సమూహం ఇప్పుడే కాదు పూర్వం కూడా ఎందరెందరో కాయకల్పవ్రతాలని అవని ఇవని ఏమేమో చెప్పి ఈ శరీరాన్ని వజ్రతుల్యం చేయవచ్చని ఈ బొందితోనే కైలాసానికి పోవచ్చని శిష్యులకు బోధించడమే గాక ఎన్నెన్నో గ్రంథాలు వ్రాసి పెట్టేవారు ఇంతా చెప్పి ఇన్ని చేసి ఎన్నో వ్రాసి కడకు ఎప్పుడో ఒకప్పుడు కాలానికి వశమి వారు పోయేవారు చెప్పినట్టి చేసినట్టి గురువే పోతే శిష్యులకు ఇక ఏముందికా ఇప్పుడు చూచింది ఇంకొక క్షణానికి ఏమవుతుందో మనకు తెలియదు ఈ శరీరం నేను కాదని విచారించి తెలిసి దాన్ని లక్ష్యం చేయని వైరాగ్యవంతునికి గానే శాంతి కుదరదు శాంతి కుదురుటే మోక్షం శరీరం నేన భ్రాంతి ఉన్నంత శాంతి కుదరదు అంటే ఈ శరీరాన్ని ఇట్లాగే ఉంచుకోవాలన్న ప్రయత్నం చేస్తే ఎక్కువవుతుందే గాని తగ్గడం ఎట్లా సంభవిస్తుంది ఇదొక భ్రాంతి అన్నారు భగవాన్మస్వరూపం చిరంజీవులు మొన్న ఎడవల్లి రామశాస్త్రి గారు వచ్చారిక్కడికి వారు భగవాన్ని ఇట్లా అడిగారు స్వామి పరమమైన ఆత్మస్వరూపము కోటి సూర్య ప్రభా నిజమేనా అవునండి కోటి సూర్య సమకాంతి కలదే అనుకోండి ఎట్లా ఇస్తారు ఈ కళ్లతో ఒక్క సూర్యునే చూడలేమే కోటి సూర్యులను ఎట్లా చూడగలం ఆ కన్ను వేరండి ఆ కంటితో చూడగలిగినప్పుడు ఆ పరాత్పరమైన ఆత్మస్వరూపానికి ఏ పేరైనా పెట్టుకోండి కోటి సూర్యులో కోటి చంద్రులో ఏదో ఒకటి అన్నారు భగవాన్ ఇట్లాగే ఆ మధ్య ఒకరు అశ్వత్థామ మొదలైన వారంతా చిరంజీవులని వారు ఇప్పటికీ ఎక్కడో ఉన్నారని అంటారే నిజమేనా అంటే ఆహా నిజమే చిరంజీవులంటే ఏమని మీ తాత్పర్యం ఎప్పుడు చెడని స్థితి ఏదో అది తెలుసుకున్నారు అని తమ నిజస్థితిని తెలుసుకున్న వారికి మరణమేది జనమేది వారు చిరంజీవులై ఎప్పుడూ ఎక్కడా ఉంటారు మనమిప్పుడు వారిని గురించి మాట్లాడుతున్నాము కనుక వారిక్కడు ఉన్నట్లే కదా అట్లాగే ఎప్పుడూ ఎవరు ఎక్కడ తలుచుకుంటే అక్కడ ఉంటారు వారు కీర్తికాయలు చిరంజీవితం అంటే పాంచభౌతికమైన ఈ జడ శరీరానిక దీన్ని వారు పరు బొమ్మరెళ్లలాగా బ్రహ్మ కల్పాలే తారుమారవుతుంటే ఆ కల్పాలలోని కల్పిత చిత్రాలకు స్థిరత్వం కల్పించడం కొసగుతుందా అన్నారు భగవాన్ నేను ఈ లేఖారచనం ఆరంభించక పూర్వం ఒకనాటి ఉదయాన ఒక భక్తుడు శ్రీవారి పురాణ గాథలను గురించి మాట్లాడుతూ పార్వతికి ఉమా అన్న పేరు ఏ కారణం వల్ల వచ్చిందో అన్నాడు భగవాన్ నా చూచి తెలుగులో అరుణాచల పురాణం ఉన్నది గదు అన్నారు లైబ్రరీలో ఉంది తెస్తున్నా అన్నారు భగవాన్ వెంటనే వెళ్లి లైబ్రరీలో ఉన్న పుస్తకం తెచ్చి శ్రీవారికిచ్చాను భగవాన్ తెరచి చూస్తూ ఇదిగో ఆ కథ ఇక్కడ ఉన్నది దక్షాధ్వరంలో దక్షిణి శివుని అర్థాంగి అయిన సతీదేవి తండ్రిచే అవమానిత అయి ఆ శరీరం విడిచి హిమవంతునికి మేనకకు జన్మించి శంకరుణ్ణే పతిగా కోరి తపస్సు చేస్తానని బయలుదేరితే మేనక వద్దని వారించేప్పుడు ఉద్దు మానుము అనటం వల్ల ఉమా అన్న పేరు వచ్చిందట ఇదిగో అని అడిగిన వారికి చదివి చెప్పి పుస్తకం నాకిచ్చారు నేనది తిప్పి తిప్పి చూస్తుంటే తమలో తామే నవ్వుకుంటున్నారు భగవాన్ ఇందుకో అర్థం కాలేదు కొంచెం నిదానించి భగవాన్ని ఇట్లా సెలవిచ్చారు ఇదిగో దాని పక్కనే ఇంకొక విషయం ఉన్నది మేనక ఎంత చెప్పినా వినక పార్వతి బయలుదేరిందట ఇక లాభం లేదని తండ్రి హిమవంతుడు ఆమెను వెంటుకుని తపోవనంలో దక్షిణామూర్తిగా ఉన్న శివుని వద్దకు వెళ్లి ఈనా బాలిక తపస్సు చేసుకుంటుందట తమ అండన ఉండనీయండి అని ప్రార్థించాడు శివుడు ఆ పార్వతిని చూచి ఈ చిరుత వయస్సులో తపస్సెందుకు తండ్రితో ఇంటికి పోరాదా అన్నాడు పోనన్నది పార్వతి పరమేశ్వరుడు ఒక యుక్తితో నేను ప్రకృతిని జయించి తపోనిష్టతో ఉన్నాను నీవు ఇక్కడ ఉంటే ప్రకృతి దోషాలు సంక్రమిస్తూ వెళ్లిపో అన్నాడట పార్వతి సమయజ్ఞగదా ప్రభో తాము ప్రకృతిని జయించానంటున్నారే ప్రకృతి లేకుంటే తపస్సట్లా చేస్తున్నారు ఇప్పుడు మాట్లాడారే ప్రకృతి సంబంధం లేకుంటే ఎట్లా మాట్లాడగలరు ఎట్లా నడవగలరు మీకు తెలియకుండానే ప్రకృతి మీ హృదయాన్ని ఆక్రమించుకుని ఉన్నది వృధా వాగ్వాదమే గాని ప్రకృతిని అతిక్రమించి ఉన్నట్లయితే నేను ఉన్నందువల్ల భయమేమిటి అన్నదట పార్వతి శంకరుడాది విని మందహాసంతో మధురవచని ఉండుము అని చెప్పి హిమవంతుని ఇంటికి పంపాడట ఈ కథ ఆ పుస్తకంలో ఇంకా విపులంగా ఉన్నది అట్లాగా దాక్షాయణికథ భాగవతంలో ఉన్నది గాని ఈ సంభాషణ లేదు చాలా చిత్రంగా ఉన్నది అన్నా నేను భగవాన్ నవ్వుతూ అవునవును ఇంకోటి కూడా దేనిలోనో చదివాను కామదహనమైన వెనుక పరమేశ్వరుడు బ్రాహ్మణ వేషంలో వచ్చి పార్వతిని వరించడం వెనుక పార్వతీపరిణయం అన్ని అయిన వెనుక తన అల్లుడు ఏ జాతివాడో ఏమో అని హిమవంతుడికి కించగా ఉండేదట ఏం చేస్తాడు ఎవరిని అడిగినా ఏమో అనేవారే కాని ఎరుగుదుము అనేవారు లేకపోయారు పలక్కుండా ఊరుకున్నాడు వెనుక పార్వతి వినోదంగా పరమేశ్వరుని కళ్లుమూయడం లోకం అల్లకల్లోలమైతే పరమేశ్వరుడు ఫాలేత్రం తెరిచి రక్షించడం జరిగాక తన తప్పు ఎరిగిన దేవి తపస్సుకై బయలుదేరి అక్కడక్కడా నిలిచి తపస్సు చేస్తూ వచ్చి తపస్సు చేత అరుణగిరీశుని మెప్పించి అర్ధ శరీరం పొందింది గదా ఆ సమాచారం హిమవంతుడికి తెలిసి ఆ సరి సరి అయితే అల్లుడు అన్యజాతివాడు కాడు మన జాతి అని ఆనందించాడట ఇది కొందే తాను కొందే గదా అదొక తమాషా అన్నారు భగవాన్ పదకొండు నాలుగు పంతొమ్మిది వందల నలభై ఆరు నిన్న ఉదయం పది పదకొండు గంటల మధ్యన ఒక పార్సీ డాక్టరు జాబు ఒకటి తెచ్చి భగవానులకు ఇచ్చాడు శ్రీవారు ఆ జాబు ఒక భక్తుల ప్రశ్న ప్రత్యుత్తరం అన్ని తానే వ్రాసారు గదా ఇక చెప్పవలసింది ఏమున్నది అన్నారు ఆ జాబు ఇంగ్లీషు కావటం వల్ల నాకు తెలియలేదు కానీ అది చదివిన వారు భగవాను చూచి అస్తి భాతి ప్రియం అని వ్రాసారే అర్థమేమిటి అని ప్రశ్నించారు అస్తి అంటే సత్యమై ఉండునది భాతి అంటే ప్రకాశించునది ప్రియం అంటే ఆనందమైనది అనగా సచ్చిదానంద స్వరూపం అన్నమాట సత్తు చిత్తు ఆనందమునే అస్థి భాతి ప్రియం అంటారు అన్నీ ఒకటే అన్నారు భగవాన్ ఆత్మ నామరూప సహితమైన దగుట జ్ఞానా భక్తికే ధ్యానింపవలనా అని ఉన్నదే ఆ జాగులో అదేమి అన్నారు ఆ భక్తులు ధ్యానింపవలనన్నా ద్వైతం ఏర్పడదా ధ్యానించేవాడు ధ్యానింపబడేది అని రెండగునే ఆత్మ నామరూప రహితమనుట నిజమే నామరూప రహితమగు దానిని ధ్యానించుటెట్లు జ్ఞానాతీత భక్తి అంటే సాక్షి మాత్రమూ తానే కదా తానే కన్నాయ ఆ కన్ను అంతటను నిండి ఉన్నది ఒకే కన్ను మరి ధ్యానింపదగినదేది ధ్యానించి వాడేవాడు అంతటను నిండిన ఆ కన్నీ అస్థి భాతి ప్రియం సత్తు చిత్తు ఆనందము ఇంకా ఎన్నెన్నో అయింది ఎన్నో పేర్లు ఉండే వస్తువు ఒక్కటే అన్నారు భగవాన్ ఉన్నది నలువదిలో భగవాన్ వ్రాసిన ఒక వచనమునకు ఇది వ్యాఖ్యానంగా అన్వయిస్తుంది చూడు తాను రూపమైనట్టయినా జగదీశ్వరులను అట్ల కావచ్చును తాను రూపము కాని ఎడల వాని రూపమును ఎవ్వరు ఎట్లు చూడగలరు కనబడుటగల ప్రదక్షిణ ఎంత సుదినం అనుకున్నావు భగవంతులు ఒక దివ్యమైన ఉపదేశం చేశారు నేనిక్కడికి వచ్చింది మొదలు ఉదయం సాయంత్రం హాలు చుట్టూ ముమ్మారు ప్రదక్షిణం చేసి భగవాన్లకు నమస్కరించటం మామూలు ఈ ఉదయం ఎనిమిది గంటలకు యధాప్రకారం ప్రదక్షిణం చేస్తూ ఏదో అలౌకికమైన వాణి భగవన్ ముఖస్తమై వెడలి వేణువల్లే సోకింది ఏమా అని తల ఎత్తి నుంచి భగవాన్ సోఫా వైపు చూశాను కిరణాలు భగవాన్ శరీరం మీద సోకి వింత శోభను చేకూరుస్తూ ఉన్నవి డాక్టర్ శ్రీనివాసరావు గారు కాళ్లకు తైలం రుద్దుతూ ఉన్నారు శ్రీవారి ముఖంలో మందహాసం చిందులాడుతూ ఉంది ఓహో నాగమ్మేనా ఎవరో అనుకున్నాను అంటున్నారు సరే ఏదో చెబుతారు అనుకుని హాల్లోకి వచ్చి నమస్కరించి లేచానో లేదో మందహాసంతో ఏమి వారందరినీ చూసి నేర్చుకుంటురా ఏమి ఎన్నిసార్లు ప్రదక్షిణం చేసేది అన్నారు భగవాన్ నాకు నవ్వు వచ్చింది కాని ఎన్నిసార్లు అని అడగటం వల్ల మూడు సార్లు అన్నాను సరి సరి ఇక చాలును మీరు చేస్తే అంతా చేస్తారు అదొక ఉపద్రవం వారికి వద్దని చెప్పాను మీకు కూడా చెప్తున్నాను ఏ ఏమి అన్నారు భగవాన్ దానికేమి వద్దంతే మానుతాను అని కూర్చున్నాను భగవాన్ నా వైపు చూసి అదిగో వారంతా హాలు చుట్టూ తిరుగుతూ ఊరికే ప్రదక్షిణం చేస్తూనే ఉంటారు ఎందుకది నిన్ననే వారందరికీ వద్దని చెప్పాను నాగమ్మ కూడా ప్రదక్షిణం చేస్తున్నదే ఆమెకు మాత్రం చెప్పవద్దా అని అనుకుంటారని నీకు చెప్పాను అని చెప్పి వెనుక అందరికీ బోధగా ప్రదక్షిణాన్ని గురించి ఈ విధంగా బోధించారు భగవాన్ ప్రదక్షిణం అంటే ఏమిటి పరిభ్రమతి బ్రహ్మాండ సహస్రాణి మహేశ్వరే కూటస్థాకిల రూపేస్మిన్ ఇది ధ్యానం ప్రదక్షిణం అని కదా శంకర్లు చెప్పారు మీరు హాలు చుట్టు తిరగటం చూస్తే అందరూ ఇట్లాగే చెయ్యాలి కాబోలని కొత్త వారంతా చుట్టు చుట్టూ తిరిగినట్లు తిరగడం ప్రారంభిస్తారు ఎందుకది శంకరులు దేనిలో వ్రాసారది అన్నారాపూజ ఆత్మ పూజ అని పూజలు రెండుగా రాశారు వారు ఆ రెండూ కలిపి వ్రాసి పరాత్మ పూజ అని నేను పెట్టాను ఈ శ్లోకం దానిలో ఉన్నది ఆ భావమే తీసుకుని అరవంలోని రిభుగీతా కారులు ఇంకా వివరంగా చెప్పారు చూడండి అని భగవాన్ ఆ పుస్తకం తెప్పించి చదివి చెప్పారు ఇట్లా ఓ ఈశ్వర నిన్ను ప్రదక్షిణిద్దామని బ్రహ్మాండ కోట్లు తిరిగాను ఎక్కడా నీవే నిండి ఉన్నావు నిన్నెట్లా చుట్టి వచ్చేది కూటస్థాకిల రూపుడవని ధ్యానిస్తాను అదే నీకు ప్రదక్షిణం అని భావం నమస్కారమంటేనో అంతే మనస్సు స్వస్థితి ఎందు నమస్కారం గాని లేస్తే ఒకసారి కూచుంటే ఒకసారి అటు పోతూ ఒకసారి ఇటువస్తూ ఒకసారి మొక్కడం కాదు తామిప్పుడు సెలవిచ్చిన ఆ ప్రదక్షిణ నమస్కారాదులు అతీత స్థితి వారికి కాని మాలాంటి వారికి గురువందనాదులు వద్ద ముల్లోకములతో అద్వైతం చూపినా గురువుతో చూపరాదని ఉన్నది కదా అన్నారు డాక్టర్ మొదలయ్యారు అవును నిజమే అద్వైతమంటే అసలు నమస్కారం చెయ్యరాదనా అతి కూడదన్నారు కాని భావమందు అద్వైతం ఉండాలి గాని బాహ్యానికి పనికి వస్తుందా అన్నిటినీ సమదృష్టితో చూడమన్నారని కుక్కవలే అది తినే ఆహారం దానితో సమంగా తినగలమా పిట్టెకు పిడికెడో ఆహారం సరిపోయిందని మనకు చాలునా మనము పట్టెడన్నం తిన్నామని ఏనుగుకు అంతే ఇస్తే పొసుకుతుందా అందువల్ల భావమందు అద్వైతం ఉంచుకుని బాహ్యానికి లోకాన్ని అనుసరించి వర్తించాలి జ్ఞానికి కష్టసుఖాలేవి సోకనప్పటికీ పరుల కోసం అన్ని కార్యాలు చేస్తాడు కూలికి గుండబాదుకుని బాదుకుని వారివలే అంతే వారికి అంటదు అన్నారు భగవాన్ కూలికి గుండె ఏమిటి అన్నారు ఒకరు పూర్వం ఒక ఆచారం ఉండేది ఇంట్లో ఒక వృద్ధు గటించారనుకోండి ఇంటి వారికి ఏడుపురాదు అయితేనేమి మరణించినందుకు ఎవరో ఒకరు ఏడ్చి తీరాలి అది ఆచారం కూలికి చేసినట్లు డబ్బు తీసుకుని ఏడ్పటం వృత్తిగా ఏర్పరచుకున్న వాళ్లు ఉండేవాళ్లు వాళ్ళని పిలిస్తే భజన చేసినట్లు ఇది కూడా సాగించి సొంత కంటే ఎక్కువగా గుండెలు వాదుకుంటూ రకరకాలుగా ఎప్పులు ఏడ్చి ప్రాక్టీస్ అయి ఉండటం వలనో ఉల్లిపాయా మొదలైనవి కంట్లో పెట్టుకోనో కళ్లనీళ్లు ధారగా కారుస్తూ యథావిధిగా అభినయించి ముగించేవారు అట్లాగే ఎదుటివారి చిత్తవృత్తికి తగినట్లు తాను కూడా క్రమం తప్పకుండా జ్ఞాని వర్తిస్తాడు ఏ పాటకు ఆతాళం వేస్తాడు అన్ని బాగా అభ్యాసం చేసి ఉండటం వల్ల ఏదీ వారికి కొత్త లేదు ఎవరెట్లా పిలిస్తే అట్లా వెడతాడు ఏ ఆ వేషం వేస్తాడు అన్నీ ఇతరుల కోసమే గాని వారికి ఒక్కటే అక్కరలేదు అడిగే వారి అర్హతను బట్టి ఆచరణ జరుగుతుంది మంచి చెడ్డలు ఎవరికి వారే గమనించుకోవాలి అన్నారు భగవాన్ లోబిడ సమీపవర్తులకు భక్త సహోదరులను గురించి స్వతంత్రంగా ఇదెందుకు చెయ్యటం అదెందుకు చేయలేదు అని భగవాన్ అంటూ ఉంటే నాకా భాగ్యం లేదే అని అనుకుండేదాన్ని నేడు ఆ కోరిక తీరటమే కాగా ఒక ఉపదేశం కూడా లభించింది నేను అంతటా నిండి ఉంటే నాకెట్లా ప్రదక్షిణం చేస్తావు కోవెల చుట్టి వచ్చినట్లు తిరగటానికి నేనేం రాతి విగ్రహాన్ని అనుకున్నావా అన్నట్లుంది శ్రీవారి వాక్కు భగవాన్ ఈరోజు పొద్దున బయటికి వెళ్లబోయే సమయంలో కొండవైపు మెట్ల దగ్గర ఉన్న మామిడి చెట్టు కాయలు కోయటానికి వచ్చిన కూలివాళ్లు చెట్టిక్కి మిల్లిగా కోయక కింద నుంచి గడలతో కొట్టడం ప్రారంభించారు దానితో ఆకులు కూడా రాలతున్నవి ఇంకా సోఫా మీద ఉండగానే ఆ కొడుతున్న శబ్దం విని సేవకులను పిలిచి కొట్టవద్దని చెప్పమని ఆ వెనుక బయటికి వెళ్లే నిమిత్తం లేచి వచ్చి అటు చూసేసరికి రాలిన ఆకులు కొల్లలుగా భగవాన్ కంటబడ్డవి సహింపరాని కష్టంతోచింది వారికి పట్టలేక పరుషస్వరంతో ఓహో చాలు చాలు ఇంకా పొండి కాయలు కొయ్యమంటే ఆకులు రాలేట్టు కొట్టటమా మనకు కాయలిచ్చినందుకు ప్రతిఫలం గడలతో బాధటమా చెట్టును ఎవరి పనికి నియమించింది ఇట్లా కొట్టే బదులు మొదలంట నరికితే సరిపోతుంది కాయలుపోయవద్దు ఏమీ వద్దు పొండి అని గద్దించారు ఆ మేఘ గంభీర ధ్వని అందరి చెవులలోను ధ్వయించి భయ కంపికలను గా వించింది గడలు చాపకట్టగా నేల వ్రాలినవి చేతులు కట్టుకుని నిలబడ్డారు నోట మాట రాదు నేనా పక్కనున్న గడపలో నిలిచి ఆ దయామూర్తిని చూసేసరికి గుండె కొట్టుకుని కళ్లు నీళ్లు క్రమ్మినవి చెట్టు ఆకులు రాలగొట్టినందుకే ఇంత కంపించిన కరుణామయుడు మానవుల మనస్సు నొప్పించుటకు ఓర్వగలడా కరుణాపూర్ణ సుధాప్తి కదా రమణ భగవానుడు శ్రీవారు గోశాల పక్కకు వెళ్లి వచ్చేసరికి అపరాధం క్షమించమని వేడుకుంటూ ఆకులన్నీ పోగు చేశారు భక్తులంతాను అప్పప్ప చూచారా ఎన్ని దెబ్బలు కొట్టారో ఎంత గుట్టాయిందో ఆకుల పోగు హుస్సో అంటూ హాల్లోకి వెళ్లారు భగవాన్ భగవాన్ విరూపాక్ష గుహలో ఉన్నప్పుడు హెచ్ఎమ్మ గారు తన ఇంట్లో భగవాన్ పటము శేషాద్రి స్వామి పటము పెట్టి లక్ష పత్రి పూజ చేయాలని సంకల్పించి భగవానులకు నివేదించి ప్రారంభించిందట యాభై పూర్తయ్యేసరికి వేసవి రావటం వల్ల పత్రి దొరకక ఒకరోజు కొండంతా తిరిగి తిరిగి వేసట వచ్చి భగవాన్ తో పత్రి దొరకకుంటే నీ ఒళ్ళుగిల్లు పూజించరాదు అన్నారట భగవాన్ అమ్మో నొప్పి కాదు అంటే ఒళ్ళు గిల్లితే నీకు నొప్పితే పత్రిగిల్లి చెట్టుకు నొప్పి లేదు అన్నారట భగవాన్ ఆమె తెల్లబోయి ముందెందుకు చెప్పలేదు స్వామి అంటే నీ ఒళ్ళు గిల్లితే నొప్పని తెలిసినప్పుడు పత్రిగిల్లితే చెట్టుకు బాధని ఎందుకు తెలియదు నేను చెప్పాలా అన్నారట భగవాన్ పత్రములు గిల్లరాదు అనుటకు నిదర్శనంగా భగవాన్ అరవంలో అనువదించిన దేవీ కాలోత్తరం జ్ఞాన ఆచార టలమునందున్న శ్లోకమే వ్రాస్తాను చూడులను పెళ్లగించరాదు ఆకులను గిల్లరాదు భూతములను హింసింపరాదు పూలను కోయరాదు ఇది తాత్పర్యం ఉన్న వస్తువు ఒక్కటే ఇరవై మూడు నాలుగు నలభై ఈ మధ్యాహ్నం ఒక ముసల్మాన్ యువకుడు ఇద్దరు ముగ్గురు సహచరులతో వచ్చాడిక్కడికి ఆ కూర్చున్న వాళ్ళక చూస్తే ఏదో ప్రశ్నించదలుచుకున్నట్లే తోచింది కాసేపుండి అరవంలోనే ప్రశ్న సాగించాడు అల్లాను ఎట్లా తెలుసుకోవటం ఎట్లా చూడటం అని ఆ ప్రశ్నల సారాంశం యథాప్రకారం ఇన్నిటినీ విమర్శించే నీవెవరో ముందు తెలుసుకుంటే ఆ వెనుక అల్లాను తెలుసుకుందో గాని అన్నారు భగవాన్ ఈ కర్రే అల్లా అనుకుని ధ్యానిస్తే అల్లా కనపడతాడా అల్లాను ఎట్లా చూడటం అన్నాడు మళ్లీ ఆ యువకుడు ఎప్పుడూ చెడకుండా ఉండే సత్య పదార్థానికే అల్లా అని పేరు ముందు నిన్ను నీవు తెలుసుకుంటే ఆ సత్యం గోచరిస్తుంది అప్పుడు అల్లాను ఎట్లా తెలుసుకోవటం అనే ప్రశ్న రాదు అన్నారు భగవాన్ అయిందక్కడికి ఆ అయ్య పని సహచరులతో సహా లేచి వెళ్లాడు వారటి పోగానే పక్కనున్న వారితో చూచారా అల్లాను చూడగలనట ఈ కంటితో నేనా చూడటం ఈ కళ్ళకెట్లా తెలుస్తుందో అన్నారు భగవాన్ నిన్న ఒక హిందువు ఓంకారమంటే ఈశ్వరునకు పేరా అని భగవాను ప్రశ్నించాడు ఓంకారమే ఈశ్వరుడు ఈశ్వరుడే ఓంకారం ఓంకారమే స్వరూపం అన్నమాట అసలు స్వరూపాన్ని కొందరు ఓంకారం కొందరు శక్తి అంటారు కొందరు ఈశ్వరుడంటారు కొందరు యేసు అంటారు కొందరు అల్లా అంటారు ఏ పేరు పెట్టుకున్నా ఉన్న వస్తువు ఒక్కటే అన్నారు భగవాన్ నాలుగైదు రోజుల క్రితం లోగడ ఎవరి ప్రశ్నలకు చెప్పిన సమాధానాన్ని పురస్కరించుకుని ఆశ్రమవాసులకు భక్తులకరు భగవంతులను ఇట్లా అడిగారు ఆనందం కూడా లయించేదే అన్నారు కదా ఆ వెనుక ధ్యానం సమాధి సమాధానం అంటే ఏమిటి అంటే ఏమిటి ఆనందంతో ఆగిపోకూడదని దాని అనుభవించేవాడు ఒకడుండాలి కదా ఆ ఉండేవాణ్ణి తెలుసుకోవద్దా తెలుసుకోకుంటే అది ధ్యానం ఎట్లా అవుతుంది అనుభవించేవాణ్ణి తెలుసుకుంటే వాడే తానాయే తాను తానైనప్పుడు అదే ధ్యానమవుతుంది ధ్యానమంటే స్వరూపమన్నమాట అదే సమాధానమును అన్నారు భగవాన్ నల్ల ఆవు ఇరవై ఆరు నేటికి మూడు రోజుల నుంచి గోశాలలో ఉన్న నల్ల ఆవు ఏదో వ్యాధితో బాధపడుతూ ఉండగా దూడలకు కట్టిన ఇంటికి పక్కనున్న చెట్లల్లో ఒకదానికి దాన్ని కట్టివేశారు మూడు నాళ్లుగా వ్యాధి పీడితయ ఉన్నా భగవంతులు అటు తిరిగి చూడలేదు నిన్న అది మరణవేదనలో పడ్డది ప్రొద్దుటి నుంచి ఎంత వేదన అనుభవిస్తున్నా సాయంత్రం ఐదింటి వరకు ప్రాణం పోలేదు నాలుగు ముప్పావుకు లేచిన భగవాన్ గోశాల వెనుకకు వెళ్లి తిరిగి వచ్చేటప్పుడు ఆ ఆవు ఉన్నవైపు తిరిగి దూడల నిమిత్తం కట్టిన కట్టడం దగ్గర నిలిచి దాని వేదన ఇంచుక పరిశీలించి చూచారు కరుణయే స్వరూపంగా ఉన్న భగవాన్ ఆర్ద్ర హృదయలొగట సహజమే కదా బంధ విమోచమకు దృష్టితో ఆ గోవును అనుగ్రహించి తిరిగి వచ్చి యథాప్రకారం సోఫాను అలంకరించారు శ్రీవారి దృష్టి ప్రసారమైన పిదప ఐదు నిమిషాలే ఆ జీవి ఆ శరీరంలో ఉంది వారి కరుణకై ఎదురు చూచి చూచి అది లభించిన వెంటనే అస్తమించింది మరణ సమయంలో భగవచ్చింత కలిగితే చాలు బంధం మోచనం పెద్దల వాక్యం కదా ఆ ఎంత పుణ్యశాలిని కాకుంటే సాక్షాత్తు భగవంతుల పవిత్ర కృపా దృష్టిచే బంధ విమోచనం కలిగి మరణించగలదో చెప్పు పూర్వం అనేక జంతువులు వ్యాధితో ఎన్నాళ్లు బాధపడుతున్నా చూతామన్న సంకల్పం తమకు కలిగేది కాదని చరమదశలో ఏదో స్ఫురణ కలిగి భగవత్కృప్కై కనిపెట్టుకుని ఉన్నట్లు తాము చూచిన వెంటనే వేదన తొలగి మరణించుటకద్దని భగవాన్ ఎన్నిసార్లో చెప్పారు దానికి ఇది ప్రత్యేక ప్రమాణంగా చూచాను ఈ మధ్యాహ్నం కొందరు ఆంధ్రులు స్త్రీలతో సహా వచ్చి భగవత్ సన్నిధిలో కొంతసేపు ఉండి వెళ్లారు వారిలో ఒక పురుషుడు లేచి చేతులు జోడించి స్వామి మేము రామేశ్వరాది యాత్రలు చేసుకుని అక్కడ ఉండే దేవతలందరినీ సేవించి వచ్చాము పరాత్పరస్వరూపం ఎటువంటిదో తమ వల్ల తెలుసుకోవాలని ఉన్నది దయవుంచి తెలుపగోర ప్రార్థిస్తున్నాను అన్నాడు భగవాన్ చిరునవ్వుతో అట్లాగా అదే అదే మీరు చెబుతున్నారు కదా అన్ని దేవతలను సేవించి వచ్చామని అన్ని తానైనప్పటికీ ఈ అన్నిటికీ అతీతంగా ఉండేదేదో అదే పరాత్తర రూపం అన్నిటికీ అతీతం అన్నమాట మీరా దేవాలయాలన్నీ చూడటం వల్ల ఇన్ని దేవుళ్లకు మూలమైన పరాత్పరస్వరూపం ఎటువంటిదో అన్న యోచన తట్టింది అవన్నీ చూడకుంటే ఈ ప్రశ్న వస్తుందా అన్నారు అప్పుడు శ్రీవారి ముఖం వికాసం చూస్తే పరాత్పరూపం తాండవమాడుతూ ఉన్నదన్నమాట ఆ కళ్లల్లోని తేజస్సు ఆ మందహాసం చూచి తీరాలి ఆ యువకుడికి ఆ మాటలు అర్థం కాకపోయినా శ్రీవారి కృపావీక్షణంతోటే సంతృప్తి చెంది సహచరులతో సహా నమస్కరించి వెళ్లిపోయాడు వారటు పోగానే భగవాన్ ఉత్సాహ పూరితులై సమీపవర్తియగ ఒక భక్తునితో ఇదిగో చూడు వారి మాటల్లోనే యథార్థం తెలుస్తుంది పరాత్పర రూపం అంటే పరమునకు పరమైనదేదో అదే యథార్థమని దానికే అర్థం అడిగే మాటకే అర్థం తెలియదు అర్థం తెలిస్తే జవాబు కూడా దానిలోనే ఉంటుంది అన్నారు భగవాన్ నలభై ఆరు ము బయటకు వెళ్లిన భగవాన్ తిరిగి హాలు వద్దకు వచ్చేసరికి ఆశ్రమంలో పెరుగుతున్న ఒక కుక్క కొత్తగా వచ్చిన మరొక కుక్క పైన అధికార స్వరంతో అరుస్తూ దాన్ని తరుమాలని హాలుందర గంతులు పెడుతూ ఉన్నది అక్కడ ఉన్న వారంతా దాన్ని అదిలిస్తూ ఉంటే భగవాన్ చూచి నవ్వుతూ ఎక్కడా మొదట వచ్చిన వారంతా వెనక వచ్చిన వారిపై అధికారం చెయ్యడం మామూలే గదా ఇది అట్లాగే తన హక్కు స్థిరపరచుకునే నిమిత్తం దాని మీద అధికారం చేస్తున్నది అని చెప్పి ఆ పాత కుక్కను చూచి ఎందుకురా అరుస్తావు పోపో అన్నారు వారి మాటలు అర్థమైనట్లే అది తెలిగిపోయింది ఈ ఉదయం పది గంటలకు డాక్టర్ అనంతనారాయణరావు భార్య రమాబాయి తమ తోటలోని మామిడి పండ్లు మంచి రకముని తెచ్చి ఇచ్చి కోతులు అన్నీ ఎత్తుకుపోతున్నవి ఇవి మాత్రమే మిగలటం చేత త్వరపడి కోసి తెచ్చాను అన్నది భగవాన్ చిరునవ్వుతో ఓహో అట్లాగా ఈ కోతులు అక్కడికి వస్తున్నావా అని రవంత ఆశ్చర్యం అభినయించి చూచి అవును కోతులైతే ఒక్కొక్కటే ఎత్తుకుపోతవి మనుషులైతే అన్ని ఒక్కసారే గ్రహిస్తారు అదేమిటి అంటే మా అంటారు కూతులది చిన్న దొంగతనమైతే వీరిది పెద్ద దొంగతనం ఆ విషయం గమనించక వారిని వీరు తరుముతారు అన్నారు బండి ఇరవై ఎనిమిది ఐదు పంతొమ్మిది వందల నలభై ఇక్కడికి వచ్చిన మన పిల్లలు స్వర్ణ విద్య అడి అన్నాముల కోవెల దుర్గాంబ కోవెల మొదలైనవి చూడాలంటే మొన్న ఉదయం భగవాన్ సెలవు పొంది బయలుదేరాము ఎండాకాలం పది పన్నెండేళ్ల పిల్లలు నడవలేరని బండి మాట్లాడాను బండి చూసేసరికి ఆ ఈడు వాళ్లు ఇంకా చిన్నవాళ్లు కొంతమంది బయలుదేరారు గిరికి ప్రదక్షిణంగా పయనమై అన్ని చూపి మధ్యాహ్నం పదకొండున్నరకు తిరిగి వచ్చాం మూడింటికి హాలుకు వచ్చి మేము నమస్కరించుటే తడవుగా ఎన్ని గంటలకు వచ్చారు అని భగవాన్ నన్ను అడిగారు పదకొండున్నర రాయిందంటే వీరంతా నడవగలిగాారా అన్నారు భగవాన్ బండి ఎక్కి వెళ్లామని విన్నవించాను భగవాన్ పరిహాసంతో ఓహో సరి బండి నెక్కిపోతిరా పుణ్యం ఎవరికి బండికా ఎద్దుకా వీరికా అన్నారు బదులు చెప్పలేక మౌనం వహించాను పక్కనున్న వారిని చూచి భగవాన్ ఈ శరీరమే ఒక బండి దీనికి ఇంకొక బండి ఆ బండిని లావుట ఈ విధంగా జరిగిన పనికి మేము చేశాం అంటారు అన్ని ఇదే విధంగా ఉంటవి మద్రాస్ నుంచి రైలులో వస్తారు మేం వచ్చాం అంటారు ఇట్లాగే శరీరమును తనకి శరీరం ఒక బండి కదా దీన్ని ఆశ్రయించిన కాలు నడుస్తుంది నేను నడిచాను నేను వచ్చాను అని చెబుతారు తానెక్కడికి పోయేది ఇవన్నీ తన ఆరోపించుకోవటమే తప్ప తానేది చెయ్యడు అని చెప్పి వీరంతా కొంత దూరమైనా నడిచారా లేదా అని ప్రశ్నించారు గౌతమ ఆశ్రమం దాకా భజన చేస్తూ నడిచారు గాని ఆ వెనక ఎండ తీవ్రత వల్ల నడవలేకపోయారు అని విన్నవించాను పోని అంతవరకైనా నడిచారు కదా అని ఆ ప్రసంగం విరమించారు భగవాన్ విద్య చిలిపి పిల్లగదు వచ్చింది మొదలు భగవాను గురించి ఎన్నో ప్రశ్నలు అడుగుతున్నది భగవాన్ తాతయ్య ఎక్కడికి రారా ఎందువల్ల అనే ప్రశ్నలకు ఏం చెప్పినా సమాధాన పడక ఇరవై నాలుగవ తేదీ ఉదయం ఎక్కడికి ఎందుకురారు అని శ్రీవారినే అడిగింది పిల్లల మాటలంటే వారికి అమిత ప్రీతి కదా సాదరంగా దాన్ని చూచి ఏమమ్మా నన్ను నువ్వు మీ ఊరు తీసుకుపోతావా అదే కదా నీ అభిప్రాయం బావుంది కాని నేను కదిలితే వీరంతా వస్తారు సరిగదా త్రోవలో ఎందరో పిలుస్తారు వెళ్ళకపోతే ఊరుకుంటారా పట్టుకుని పోతారు అక్కడి నుండి ఇంకా కొంతమంది బయలుదేరుతారు వీళ్ళందరినీ తీసుకుని పోగలవా వీరే కాదు నేను కదిలితే అరుణాచలానికి అరుణాచలమే బయలుదేరుతుంది ఎట్లా తీసుకుని పోగలవు నన్ను చూడు ఈ జైలులో పెట్టారు ఒకవేళ నీవు తీసుకుపోయినా మళ్లీ త్రోవులైన పట్టుకు ఎవరో ఏదో జైల్లో పడేస్తారు ఏం చేసేదమ్మా ఎట్లా రాను చెప్పు వీళ్ళందరూ నన్ను వదులుతారా ఏ ఏమంటావు అన్నారు భగవాన్ విద్య జవాబు చెప్పలేకపోయింది అప్పట్నుంచి ఈ బిడ్డ తమ ఊరు రమ్మని పిలుస్తోంది అని అందరితో చెప్పేవాడు భగవాన్ నిన్న పిల్లలిద్దరూ ఊరికి వెడతారని విని తొమ్మిది భగవాన్ బయటికి వెళుతూ వాకిలి పక్కనే నిలుచున్న విద్యను చూచి చెయ్యి పట్టుకుని ఏమమ్మా నన్ను కూడా తీసుకుపోతావా గట్టిగా కట్టి బండిలో వేసి తీసుకుని అన్నారు వెళ్లే శ్రీవారి ఫోటోలు తీసుకుని వెళ్లి చూపింది విద్య ఫోటోలు చూడగాని ఓహో నన్ను తీసుకుపోతున్నావే బాగా కట్టిపడయమ్మా బండిలో అన్నారు భగవాన్ అందరూ ఆనందపరవసలే నవ్వారు భగవాన్ తాతయ్యను తీసుకుపోతున్నానులే అంటూ ఒకటే గంతులు విద్య ఎవరు ఎక్కడికి వెళ్లేది జైలేది కొండలే కదిలితే వాని ఆపేదిట్లా అన్ని సమస్యలే ఓ నలభై ఎనిమిది నిన్న ఒక పెద్ద మనిషి వచ్చాడికి సత్ బ్రాహ్మణుడు ఆయన మాటల వల్ల మెండో ఉన్న రుద్రాక్షమాల వల్ల మంత్రజప పరాయణుడని తెలుస్తోంది భగవాన్ విరూపాక్ష గుహలో ఉండగా ఒకసారి దర్శించానని చెప్పాడు ఈ మధ్యాహ్నం శ్రీవారిని సమీపించి స్వామి పంచాక్షరిగాని తారకంగా ఏదో ఒక మంత్రం జపిస్తూ ఉంటే సురపానాది దోషాలన్నీ హరింపగలవా అని ప్రశ్నించాడు అంటే ఏమిటి మీ ఉద్దేశం అన్నారు భగవాన్ పైన చెప్పిన మంత్రాలు జపిస్తూ ఉన్నవారు జారత్వ చోరత్వ సురపానాదులు చేసినా ఆ మంత్ర జపం వల్ల ఈ దోషాలు హరింపబడగలవా ఆ పాపము వారిని అంటకుండునా అని మళ్లీ తర్కించి అడిగాడు ఆ విప్రుడు నేను జపిస్తున్నాననే భావం లేకుంటే వీటి వల్ల కలిగే దోషం వారికి అంటదు నేను జపిస్తున్నాననే భావం ఉన్నప్పుడు దురభ్యాసాల వల్ల కలిగే పాపం మాత్రం ఎందుకంటూ అన్నారు భగవాన్ ఈ పుణ్యం ఆ పాపాన్ని హరింపదా అన్నాడు ఆ బ్రాహ్మణుడు నేను చేస్తున్నాననే అహంభావం ఉన్నంత వరకు దేనికది అనుభవింపవలసిందే ఒకదానితో వేరొకదాన్ని కప్పిపుచ్చటం ఎట్లా పొసగుతుంది నేను చేస్తున్నాననే భావన పోయినప్పుడు తనకు ఏదీ అంటదు తాను ఎవరో తెలుసుకుంటే కాని నేను చేస్తున్నాననే భావన పోదు తన్ను తాను అరసిన వానికి జపమేది తపమేది ప్రారబ్ధవశంగా శరీరయాత్ర సాగుతుందే కాని వాడు ఒక్కదానిని ఇచ్చింపడు ప్రారబ్ధం అనేది ఇచ్చా ప్రారబ్ధం అనిచ్చా ప్రారబ్ధం పరీచ్ఛా ప్రారబ్ధం అని మూడు విధాలు కదా తన్ను తానెరిగిన తత్వజ్ఞునకు ఇచ్చా ప్రారబ్ధం లేనే లేదు అనిచ్చా పరీచ్ఛ రెండే ఉంటవి వారు ఏది చేసినా పనుల కొరకే ప్రారబ్ధానుసారం చేయవలసిన పనులంటే చేస్తారు గాని తత్ ఫలితం వారిని అంటదు అటువంటి వారు ఏది చేసినా పుణ్యపాపములు లేవు అయితే వారు ఎప్పుడూ లోకాన్ని అనుసరించే నడుస్తారు కానీ అవకతవక పనులు చెయ్యరు అని యుక్తియుక్తంగా సెలవించారు భగవాన్ తను తాను ఎరిగిన వానికి ఇచ్చా ప్రారబ్దం లేనే లేదు అనిచ్ఛ పరీచ్ఛ రెండే ఉంటవని ఆ పుచ్చకులకు సమాధానంగా భగవాన్ చెప్పారే గాని వారి యథార్థ సిద్ధాంతం ఉన్నది నలువది అనుబంధమందు ఎట్లా విశదీకరించారో చూడు జ్ఞానికి సంచిత ఆగాములు లేవు ప్రారంధం మిగులును అనుట పరుల ప్రశ్నకు పలుకు మాట భర్తపోయిన తరువాత వైధవ్యమును పొందని భార్య మిగులకున్నట్లు కర్తపోయిన మాత్రమున కర్మత్రయము మిగులదు అని కనువు సమాధి అంటే ఈ మధ్యాహ్నం ఇష్టాగోష్ఠిగా అనేక విషయాలు మాట్లాడుతూ మధ్య మధ్య ఆధ్యాత్మిక బోధ చేస్తూ చాలా ప్రొద్దు గడిపారు విసుగు విరామం లేకుండా మాట్లాడటం చూసి కొత్తగా వచ్చిన పాంధులొకరు లేచి భగవాన్ తామిప్పుడు సమాధిలోకి వెళ్తారు అని ప్రశ్నించారు భక్తులంతా పక్కున నవ్వారు భగవంతులకు కూడా నవ్వు వచ్చింది రవంత తాళి ఓహో అదా సందేహం సరే చెబుతా గాని అసలు సమాధి అంటే ఏమి ఎక్కడికి పోవాలి కొండ మీదికా గుహలోకా ఆకాశం మీదికా సమాధి అంటే ఎట్లా ఉండాలి ఏమిటి చెప్పు అన్నారు భగవాన్ పాపం అతడేమీ చెప్పలేక చతికిలబడి కొంతసేపు పలక్కుండా ఉండి ఇంద్రియ సంచలనం అణిగితే గాని సమాధి కాదంటారే ఆ సమాధిలోకి తాము ఎప్పుడు దయచేస్తారు అని అడిగాను అన్నాడు ఆ అది సమాచారం ఏమిరా ఈ స్వామి ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటాడే ఈయన ఏమి జ్ఞాని అని వారి ఉద్దేశం పద్మాసనం వేసుకుని చేతులు కట్టుకుని ఊపిరి బిగపట్టుకుని కూర్చుంటే గాని సమాధి కాదు ఒక గుహ కూడా ఉండాలి నిత్యం దానిలోకి పోతూ వస్తూ ఉండాలి అప్పుడు ఈ స్వామి భలే దొడ్డవాడురా అంటారు నేను ఈ భక్తులు ఈ కార్యక్రమం అంతా పెట్టుకుని ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటే ఇదేమి స్వామిరా వారి సందేహం పాపం ఏం చేసేది నేను పూర్వం కూడా అట్లాగే జరిగింది ఒకటి రెండు సార్లు నేను గురుమూర్తంలో ఉండగా చూసిన వారు ఒకరిద్దరు స్కంధాశ్రమం వచ్చి అందరితో మాట్లాడుతూ కార్యక్రమం గమనిస్తూ ఉండటం చూచి చాలా ఆదుర్తాతో స్వామి స్వామి మీ వెనుకటి రూపంతో దర్శనమియ్యండి స్వామి అని దుఃఖించటం కూడా కద్దు అయ్యో ఈ స్వామి చెడిపోతున్నాడే అని వారి తలకు మనమేం చేస్తాం అప్పుడు ఉండవలసి వచ్చింది ఇప్పుడు ఇట్లా ఉండవలసి వచ్చింది ఏ కాలానికి ఎట్లా నడుస్తుంది కానీ వీరి దృష్టికి అన్నం తినకుండాను మాట్లాడకుండానూ ఉంటే చాలు స్వామిత్వం వచ్చేస్తుంది లోకం ఇదే భ్రమలో పడతారు అన్నారు నేటికి మూడు రోజుల నుంచి కొత్తగా వచ్చిన ఒక యువకుడు భగవాను ఏవో ప్రశ్నలు వేస్తూ విధి విరామం లేకుండా బాధిస్తూ ఉన్నాడు శ్రీవారు ఎంతో సహనంతో తమ బోధను విశదీకరిస్తూనే ఉన్నారు ఈ ఉదయం తొమ్మిది గంటలకు మళ్లీ మొదలు పెట్టాడు ఆ యువకుడు సర్వం తానే ఆ సర్వం తానుగా భావించడం ఎట్లా అని ప్రశ్నించేసరికి భగవాన్ ఇంచుక రూక్షస్వరంతో సర్వం అంటే ఏమిటి నీవెవరు నీవెవరో ముందు చెబితే సర్వం సంగతి ఆలోచిద్దాం ఇన్ని ప్రశ్నలు ఇన్నాళ్ళ నుంచి అడుగుతున్నావు కానీ నీవెవరవు అన్న నా ప్రశ్నకు ఇంతవరకు జవాబివ్వవే నీవెవరో ముందు చెప్పి ఆ వెనుక సర్వాన్ని గురించి ప్రశ్నించు నే జవాబిస్తాను నా ప్రశ్నకు జవాబు చెప్పే ప్రయత్నమే లేదు అసలు నీవెవరో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే ఈ ప్రశ్నలు రావు ఆ ప్రయత్నం విడిచి ఏ ప్రశ్న వేద్దామా అని యోచిస్తూ అంతులేని ప్రవాహంలాగా పోతూనే ఉంటుంది దీనికి ఎల్లలేదు తన్ను విచారించి తెలుసుకుంటేనే శాంతి ఉంది కానీ తన్ను విడిచి వారట్లా ఉన్నారు వీరెట్లా ఉన్నారు అని విచారిస్తూ ప్రశ్నిస్తే ఏమి లాభం ఇదంతా వృధా ప్రయాస అన్నారు తన్ను తెలుసుకోవడానికి గురువు సాధన వద్దా అన్నాడు ఆ యువకుడు నీకు గురువెందుకు సాధనెందుకు నీకే అన్ని తెలుసునంటావే ఇక గురువెందుకు చెప్పింది వినవు గురువేం చేస్తాడు చెప్పిన త్రోవను పోతే కదా గురు సహాయం సాధన అంటావు దేనికి సాధన ఏ సాధన ఎన్ని ప్రశ్నలు ఏదో ఒక త్రోవన పోవాలి గాని ప్రశ్న పరంపరలతో ఉరుకులు పెడితే లాభం ఏమున్నది నీవు తింటే కడుపు నిండుతుందా వేరొకరు తింటే నిండుతుందా వారెట్లా వీరెట్లా అదెట్లా ఇదెట్లా అంటూ ప్రశ్నలతో కాలం గడిపితే ప్రయోజనం ఏమిటి మెదలకుండా తన స్థితిలో తానున్నట్లు ఉంటుందా ఈ ప్రసంగ సుఖం తన్ను విడిచేది ఏది సుఖం ఏది సుఖం అంటూ ఆకాశం భూమి అంతా వెదికేది ఈ తిరిగే ఈ అడిగే నేనెవరు అని ముందు ప్రశ్నించుకోవాలి ఇట్లా తన్ను తాను ప్రశ్నించుకుంటే మరి ప్రశ్న రాదు అన్నారు భగవాన్ ఇంతలో మరొకరు అందుకుని జీవుడికి కర్మ ఎట్లా వచ్చింది అన్నారు అసలు జీవిడంటే ఎవరో ముందు నిర్ణయిస్తే కర్మ ఎట్లా వచ్చిందో ఎనక చూచుకుందాం జీవుడంటే ఏమిటో తెలియదు ఆ జీవుడికి కర్మ ఎట్లా వచ్చింది ఆ కర్మ జీవుడికి అంటి ఉందా దూరంగా ఉందా ఇవి ఆలోచనలు ఈ బయటికి విజృంభించే మనస్సును అంతర్ముఖం చేస్తే ఈ గొడవలన్నీ ఉండవు అన్నారు భగవాన్ నాలుగు రోజుల కృతం అంటే ఎనిమిది లేక తొమ్మిదవ తేదీ ఉదయం ఏడున్నరకు భగవత్ సన్నిధికి వెళ్లాను నమస్కరించి లేచేసరికే మాధవుడు పోయినాడు అన్నారు భగవాన్ వారు అప్పుడప్పుడు ఆశ్రమం విడిచి ఇతర క్షేత్రాలకు పోవటం మామూలు కాబట్టి ఎక్కడికి అన్నాన్ నేను చిరునవ్వుతో ఎక్కడికా అక్కడికే శరీరం విడిచి అన్నారు భగవాన్ ఉలిక్కిపడి ఎప్పుడు అన్నాను మొన్న సాయంత్రం ఆరు గంటల కట అని చెప్పి కృష్ణస్వామిని చూచి ఇట్లా అన్నారు భగవాన్ అక్కడున్న ఆచార్య స్వామి ఇక్కడికి వచ్చి సమాధి ఇక్కడున్న వీరికి అక్కడ సమాధి వారి వారి ప్రాప్తానుసారం నడుస్తుంది చాలా కాలం నుంచి మాధవునకు ఒక కోరిక ఉన్నది అయి అధికారి లేకుండా తాను స్వతంత్రంగా ఉండాలని ఆ కోరిక తీరింది పోని మంచివాడు నేనేదో తమాషాగా అన్నాను కుంభకోణం మఠంలో ఉండే ఆచార్ల స్వామి ఇక్కడ సమాధి అయినారు ఆ మఠంలో ఎవరూ లేరో పోతావా అని అదే పట్టుకుని వెళ్లి ఆశ తీర్చుకున్నాడు చూడండి ఈ చిత్రం తెలుగు ద్విపత మొదలైనవి నేను మలయాళ పాక్షరాలలో నోటుబుక్లో వ్రాస్తే తెలుగు వాళ్ల చక్కగా చదివేవాడు వాడికేదో తెలుగు సంస్కారం ఉన్నది ఆ నోటుబుక్ చూచుకుంటూ ఉంటానని తీసుకుపోయాడు ఉంటే తెమ్మని చెప్పండి అయ్యా స్వామి ఇంతే చూచేస్తాయని పట్టుకు వెళ్లాడు నోటుబుక్ మనిషే తిరిగి రాలేదు వీడిది అట్లాగే అయింది అంటూ ప్రసంగం మార్చారు పన్నెండేళ్లు భగవానులకు నీడగా వర్తించి సేవ చేసిన పరమ సాధువు హఠాత్తుగా ఎక్కడో కుంభకోణంలో మరణించాడంటే కంట తడిపెట్టని ఆశ్రమవాసులు లేరు సమాధి చేసే నిమిత్తం ఇక్కడి నుండి వెళ్లిన కుంజుస్వామి ఈ ఉదయం ఎనిమిదింటికి వచ్చి నమస్కరించి మాధవుడు మనశ్చాంచల్యం వల్ల ఎక్కడెక్కడో తిరిగి స్థిమిత పడక నేనింక జీవించను అని ఎందరితోనో చెప్పి కుంభకోణం మఠానికి వచ్చి ఆకస్మత్తుగా అతిశారకు వ్యాధితో ఒక్కరోజే రవంత శ్రమపడి సోడా తాగుతూ ప్రాణం విడిచారని ఆ వెనుకనే పడుకోబెట్టామని సమాధిలో ఉండే పోయారని మఠంలో ఉన్నవారు చెప్పారు నేను వెళ్లే వరకు శవం ఉంచారు మూడో రోజుకైనా ఏమీ చెడలేదు సమాధి చేసి వచ్చాను నోటుబుక్ దొరకలేదు అని చెప్పి పోయాడు వారటి పోగానే కృష్ణస్వామిని చూచి ఏదో మంచివాడు అయ్యో పోయాడు అని విచారిస్తాం పోయాడని విచారించడం కంటే మనం ఎప్పుడు పోతామా అని ఉన్నది జ్ఞాని ఎప్పుడు ఈ ప్రారంభ క్షయం ఎట్లా అవుతుందా ఎప్పుడీ శరీరం త్రోసిపోదామా అని చూస్తాడు కూలికి బరువు మోసేవాడు ఎప్పుడు గమ్యస్థానం వస్తుందా అని చూస్తూ ఉంటాడు యజమాని ఇంటి ముందరా మూట దింపరా అనగానే అమ్మయ్యా అని కింద పెడతాడు అట్లాగే వివేకికి ఈ శరీరం బరువుగా ఉంటుంది వారు పోయినారు మనం ఎప్పుడు పోతామా అని నేను ఎదురు చూస్తాను ఏమిటో ఆ కాస్తా పోతే నలుగురు మయ్యాలి దేహాన్ని ఆ చైతన్యం ఉంటే బరువే లేదు అది పోతే దీనంత భారం ఏదీ లేదు ఈలాంటి దేహం కొరకు కాయకల్ప వ్రతాలు చేస్తారు ఈ దేహంతో మోక్షం పొందాలని ఇంతా చేసి వారు ఎప్పుడో పోతారు ఈ దేహంతో స్థిరంగా ఉండేవరొకరూ లేరు తత్వం తెలిసిన పిమ్మట అస్థిరమైన దేహం ఎవరికి కావాలి ఈ భారం త్రోసివేసి ఎప్పుడు పోదామా అని విచారించాలి అన్నారు భగవాన్ ఈ మాధవస్వామి మలయాళి జన్మభూమి పాలఘాట్ సమీపంలో ఒక గ్రామం ఇరవై ఏంల వయసునందే ఇక్కడకు వచ్చి దాదాపు పదిహేనే భగవాను పాదసేవ చేసిన బ్రహ్మచారి దైవాద్వాటన ఆసక్తుడై కొన్నాళ్లుగా పోతూ వస్తూ ఉన్నాడు కుంభకోణంలో ఒక మఠం కట్టించుకుని ఉన్న రమణ భక్తుడూ ఆచార్య స్వామి ఈ మధ్య ఇక్కడకు గతించుట వల్ల తానక్కడ మఠాధిపతిగా నిలిచి అచిరకాల గతించిన శాంత భక్తుడు అనూరణీయాన్ మహతో మహీయాన్ ఇరవై రెండు ఏడు పంతొమ్మిది వందల నలభై ఈ ఉదయం పదిన్నర గంటలకు పట్నం నుండి సుంఠిరామూర్తి గారు వారి సోదరుడు మరికొందరు స్నేహితులతో వచ్చారు ఇక్కడికి వారు వచ్చేసరికి ఒక భక్తుడు ఏదో గ్రంథం చదువుతూ భగవంతుల్ని ప్రశ్నించాడు ఈ పుస్తకంలో అన్నము మనము తింటాము అన్నము మనలను తింటుంది అని వ్రాశారే అది మనము అన్నం తింటాము సరే అన్నము మనల్ను తింటుందంటే ఏమిటి అని అడగటం భగవాన్ మౌనం వహించటం జరుగుతున్నది రామ్మూర్తి గారు ఇదంతా గమనిస్తూ కూర్చున్నారు పది నిమిషాలు తలక్కుండా ఉండి తమ సోదరుడు భగవద్ దర్శనాభిలాషి కావటమే తమ ఈ రాకకు కారణమని పదేళ్ల కిందట ఒకసారి దర్శించితనని చెప్పి అంతకుముందే అక్కడి భక్తులు ప్రశ్నను పురస్కరించుకుని ఇట్లా మనవి చేసారు రామమూర్తి గారు అన్నము వల్లనే భోగ్య పదార్థముల సహాయము వల్లనే సర్వభూతములు ఉత్పత్తి స్థితిలయాదులను అందుచుండుట వలన అన్నమే బ్రహ్మమంటారు ఆ బ్రహ్మమే అంతటా ఆవరించి ఉంటుంది అన్ని వస్తువులు దాని ప్రతిబింబం కావటం వల్ల అన్నము అని దానికే అనగా ఆ బ్రహ్మమునకే పేరు కాబట్టి ఆ అన్నం మనల్ని తింటుంది అని కదా అర్థం ఇప్పుడు వీరడిగిన ప్రశ్నకు ఇదే కదా జవాబు అని వారంటే అవునన్నారు భగవాన్ ఇంకా వారు సైన్స్ ను బట్టి ఇంగ్లీష్ లోనే మాట్లాడారు వారి తమ్ముడును కొంచెంసేపు ఆటంబాంబును గురించి ఇంకా ఏమేమో సైన్సు సైన్సు అంటూ ఇంగ్లీష్ లోనే మాట్లాడారు నాకేమో ఇంగ్లీష్ రాదాయే భగవాన్ మాత్రం తెలుగులోనే ప్రత్యుత్తరం చెప్పటం వల్ల తెలిసిందేదో వ్రాస్తున్నాను సైన్స్ ప్రకారం వారు చెప్పిందంతా విని విని అవునండి ఇదేదైనా తను విడిచి లేదు కదా ఉన్న వెనక అన్ని ఉన్నవి తాను లేనని ఎవరు చెప్పరు దేవుడు లేడనే కుడైనా తాను ఉన్నానని ఒప్పుకుంటాడు అందువల్ల ఏది వచ్చినా తనలో నుంచే రావాలి తనలోనే అణగాలి ఏదైనా తనకు భిన్నంగా లేదు అణోరణీయాన్ మహతో మహీయాన్ అన్న శృతి వాక్యాన్ని అనుసరించి మహత్తుకు మహత్తుగా ఉండేది అదే అణువులో అణువుగా ఉండేది అదే అన్నారు భగవాన్ ఈ అణువుకు మహత్తుకు భేదం దేన్నది అని ప్రశ్నించారు మూర్తిగారు దేహాన్ని అనుసరించే వస్తుంది అన్నారు భగవాన్ మరి లోకంలో ఇన్ని రకాల శక్తులు గోచరిస్తాయే ఒకదాన్ని అనుసరించి మరొకటిగా అదేమి అన్నారు వారు మనస్సేనండి కారణం ఆ మనస్సే ఇన్ని రకాల తోస్తుంది అది పుట్టగానే అన్ని పుడతవి పంచభూతాలు భూతాల కవతలో ఉండే శక్తులు ఏవైనా సరే ఆ మనసు పుడితే సరి అన్నీ పుడతవి అది అణిగితే అన్నీ అణుగుతవి అన్నిటికీ అదే కారణం అన్నారు స్వప్నాలు ఇరవై ఎనిమిది ఏడు పంతొమ్మిది వందల ఈ మధ్య ఉత్తర హిందూ దేశస్థులకు వచ్చి కొన్నాళ్లున్నారు ఇక్కడ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు భగవత్ సన్నిధికి వచ్చి ఒక అరవ భక్తుని ద్వారా తన అనుభవం ఇట్లా నివేదించారు స్వామి నిన్న నేను ఇక్కడి వసతి గృహంలో నిద్రపోతున్నాను తమరు వచ్చి నాతో మాట్లాడుతూనే ఉన్నారు ఇదేంటి అని అడిగారు నువ్వు నిద్రపోతున్నావు కదా ఇక మాట్లాడేదెవరితో అన్నారు భగవాన్ నాతోటే అన్నారు వారు అందరికి నవ్వు వచ్చింది మీరు నిద్రపోతున్నానన్నారు నిద్రపోయే వారితో ఏమి మాటలు కాదు మాట్లాడానంటున్నారు అంటే శరీరం నిద్రపోతున్నా నువ్వు ఉన్నావన్నమాట ఆ నీవెవరో తెలుసుకోముందు ఆ వెనుక నిద్రలో మాట్లాడే విచిత్రాల సంగతి ఆలోచిస్తాం అన్నారు భగవాన్ మరి జవాబు లేదు కరుణాపూర్ణ దృక్కులతో అందరినీ కలయచూచి ఉండేది రెండే సృష్టి నిద్ర నిద్రపోతే ఏమీ లేదు లేస్తే అన్ని ఉన్నవి జాగ్రత్తతో నిద్రపోవడం నేర్చుకుంటే సాక్షి మాత్రంగా ఉండగలుగుతాం అదే సరైన పంధ అన్నారు భగవాన్ ఇట్లాగే ఆ మధ్య సుబ్బరామయ్య గారు భగవంతులను చూచి ఏదో ప్రసంగవసంగా అస్పర్శ రూపం అంటే ఏమిటి అని ప్రశ్నించారు రూపం కంటికి కనపడుతుందే కానీ స్పర్శకు అందదు అన్నమాట అదే అస్పర్శ రూపం అన్నారు భగవాన్ ఛాయ రూపం అంటే ఏమిటి అని మళ్లీ ప్రశ్న అదే అదే ఛాయగా కనపడుతుంది పరికించి చూస్తే ఏమీ ఉండదు దేవుడో దయ్యమో స్వప్నమో ప్రత్యక్షమో ఆవేశమో ఏదో ఏదో అనుకోండి ఇంతకు చూచేవాడుంటే కదా ఇవన్నీ చూచేవాడెవడో చూచుకుంటే ఇవేవి ఉండవు ఏమీ లేనిదేదో అన్నిటికీ మూలమైనదేదో అది తాను తానెవడో చూడక ఇవన్నీ చూచినందువల్ల ప్రయోజనమేమి అన్నారు భగవాన్ ఈ మధ్య ఒకరు సూక్ష్మ స్నేహితులు పరిమాణాలు చూడగలవారు ఉన్నారని వారు మహాపురుషుల సూక్ష్మశక్తి పరిమాణాలు చూచారని అందులో శ్రీ అరవిందుల సూక్ష్మశక్తి కాంతి ఏడు ఫర్లాంగుల దూరం వ్యాపించిందని భగవాన్ సూక్ష్మశక్తి యొక్క కాంతి మూడు మైళ్ల వరకు చూడగలిగితేనే కాని ఆ వెనుక ఎంతవరకు వ్యాపించిందో చూడలేకపోతుందని బుద్ధుడు మొదలైన వారి ఎవ్వరికీ ఇంత దూరం వ్యాపించలేదని చెప్పినట్లుగా భగవత్ సవేదించారు చూచుకుంటే ఈ గొడవలుండవు అన్నారు భగవాన్ తన్ను తా కన్నవానికి ఇవన్నీ భావన మాత్రములు కదా నిర్మలమైన భక్తియే నిజమైన సమాచారమేమి అని అడిగితే ఇట్లా సెలవిచ్చారు భగవాన్ విరూపాక్ష గుహలో ఉండగా మల ప్రవృత్తికి గాను రాత్రి రాత్రి ఒక్కొక్క కరక్కాయ తింటూ వచ్చాను ఒక రోజున కరక్కాయలు పూర్తిగా అయిపోయినవి పలని స్వామి బజారుకు పోవాలని అనుకుంటూ ఉంటే కరక్కాయల సంగతి శేషయ్యతో చెప్తావా అన్నాను త్రోవే గదా వెళ్లేటప్పుడు చెప్పి వెళతానన్నాడు ఆ మరుక్షణమే ఒక భక్తులు ఊరి నుండి వచ్చారు వారు అప్పుడప్పుడు వస్తూ ఉండేవారే ఒక్క క్షణం ఉండి బయటికి వెళ్లారు కొంతసేపటికి పలని బజారుకు వెళదామని బయలుదేరాడు ఇంతలో ఆ వెళ్లిన వారు తిరిగి వచ్చి స్వామి మీకు కరక్కాయలు కావాలా అన్నారు ఉంటే ఒకటి రెండు ఇవ్వండి అన్నాం పెద్ద మూట తెచ్చి ముందర పెట్టారు ఇవన్నీ ఎక్కడివయ్యా అంటే స్వామి తమ దర్శనం చేసుకుని పక్కనున్న పళ్ళలో పని ఉండి బండిలో వెళ్లాను నా బండి కన్నా ముందే ఈ కరక్కాయలతో నిండిన గోనెలతో ఒక బండి పోతోంది ఒక గోనెకు చిల్లపడి ఇవన్నీ దారి కట్టడంగా పడినవి ఎందుకైనా మంచిదని ఏలి తెచ్చాను ఉండనియండి స్వామి అన్నారు అవన్నీ ఎందుకని రెండు మూడు వీసలు ఎత్తిపెట్టి మిగతావి వారికే ఇచ్చేశాం ఇలాంటివి ఎన్నో జరిగినవి ఎన్నని చెప్పగలం అమ్మ వచ్చి వంట పెట్టిన వెనుక ఉంటే బాగుండునే అనేది ఆమె చూద్దాన్ లే అనేవాణ్ణి మర్నాడో మూడో నాడో ఐదారు రకాల గిరటలు తెచ్చేవారొకరు పాత్ర సామాను అంతే ఇది ఉంటే బాగుండును అది ఉంటే బాగుండును అని అమ్మ అనటం అట్లాగా అని నేనం ఆ రోజు మర్నాడో ఒకటికి పది రావటం చాలు చాలు బాబు అనిపించేది అవన్నీ ఎవరు కాపాడేది ఇట్లాంటి సంభవాలెన్నో అంతేమిటి అన్నారు భగవాన్ ద్రాక్ష పళ్ల సంగతేమిటి అన్నారా భక్తులు ఆ అది ఇట్లాగే మలశోధనకు మంచిదని ఎవరన్నా తెచ్చి ఇస్తే వాడుతూ ఉండేవాళ్లం ఒకరోజు పండ్లన్నీ అయిపోయినవి ఎవరైనా అంగడికి వెడుతుంటే చెప్పనా అన్నాడు పళనిస్వామి చూద్దాంలే ఏం తొందరా అన్నా నేను అంతే మరి కాసేపటికల్లా పట్టం నుండి గంభీరం శేషయ్య అన్న వచ్చారు చేతుల్లో పెద్ద పొట్లం ఏమయ్యా అంటే ద్రాక్ష అన్నారు అరే ఇంతకు ముందే అయిపోయినవి అనుకున్నా నీకెట్లా తెలిసిందయ్యా అంటే నాకేం తెలుసు స్వామి ఇక్కడికి రాబోతూ రిక్తహస్తాలతో ఎట్లా పోవటమని బజారుకు వెళ్ళాను ఆదివారం గదా అంగళ్ళన్నీ మూసి ఉన్నవి ఒక్కటి తప్ప భగవాన్ దగ్గరకు పోవాలి ఏముందయ్యా అన్నాను ద్రాక్ష మాత్రం ఉన్నది ఇది ఇంతకు ముందే వచ్చినవి అని పొట్లం కట్టించాడు తెచ్చాను ఇంతకుముందే స్వామి నాకు ఈ సంకల్పం కలిగింది అన్నారు వారు వేళ సరిచూసుకుంటే ఒకటే అయింది మరి అయ్యా స్వామికి ఇది బాగా అనుభవం ఇక్కడ ఏదో ఒకటి ఉంటే బాగాని అదే సమయంలో భగవాన్కి తీసుకోని పెడదామని వారికి తోచటం జరిగేది ఎట్లా తెలిసిందయ్యా నీకు అంటే ఏమో స్వామి నాకేం తెలుస్తుంది స్వామికి ఈ వస్తువు తీసుకుపోవాలని తోస్తుంది తెస్తాను అంతే మీరు అదే అనుకున్నామంటారు ఈ చిత్రం స్వామికే తెలియాలి అనేవారు అయ్యాస్వామి నిజంగా వారి మనస్సు అంత స్వచ్ఛంగా ఉంచుకునేవారు ఇక్కడ మన మీది తలిస్తే అక్కడ వారి మనస్సులో అదే ప్రతిఫలించేది అన్నారు భగవాన్ మన మనస్సును కల్మషం లేకుండా స్వచ్ఛమైన స్ఫటికంలాగా ఉంచాలని వేరే చెప్పాలా అయ్యా స్వామి జీవితమే అందుకు నిదర్శనం కదా